మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కణికిరము గల మా దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువా మా రక్షకుడ మా విమోచకుడు అయిన తండ్రి పరలోకమందుసయ్య వందనాలు నీకే స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభుని కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడు నా ప్రభా దివారాత్రములు నా దేవ నీ కంటి పాప కాచి కాపాడు ఏసయ్య ఈ దినంకి కూడా ప్రభు నీ యొక్క నూతనమైన కృప మా అందరికి అనుగ్రహించి మమ్మల్ని అందరిలో నిలబెట్టి ప్రభా ఈ రాత్రికాల సమయం అందులో ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినావు ప్రభా దానిని మీకు వంద కృతజ్ఞతలు స్తులు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా నాయన సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభా ఏసయ్య నీకే యుగ కలుగును గాక అలియనా దేవానా తండ్రి ప్రభా నాయన ఇదిగో ప్రభా ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్తుస్తారు అక్కడ నేను వారి మధ్య ఉంటానన్నావు తండ్రి కాబట్టి మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా కాబట్టి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి మా స్థుతులపై మీరు ఆశీనులు అవ్వండి నాయన తండ్రి వాక్యం ద్వారా స్వరం ద్వారా మాతో మాట్లాడండి మాలో పట్ల ఏమైనా ఆయాస్తికరమైన జీవితం ఉంటే మాకు చూపించండి ఏ రీతిగా ప్రభా మేము ఈ లోకంలో జీవించాలా నడుచుకోవాలా ప్రభా నీ వాక్యం మాతో మాట్లాడండి ప్రభా అలాగే ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ప్రార్థన అంశమును ప్రతి విజ్ఞాపనను ప్రభాయన తండ్రిని సన్నిధిలో మేము ఉంచుతున్నాం ప్రభా నైనా ప్రతి విజ్ఞాపనకు మీరే సమాధానం అనుగ్రహించమని జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేముంటున్న దినములే ప్రభాయన చెడ్డ దినములు ప్రభా వాడు నాయన తండ్రి మా విరోధి అయిన అపవాది వాడు గర్జించు సింహము బలేనైనా వెతుకుచూ తిరుగుచున్నాడు ప్రభా కాబట్టి వాడికి మేము చిక్కకుండా ఆత్మీయతలో మేము మెలుకుగా ఉండేలాగునా ప్రార్థనలో మెలుకుగా ఉండేలాగన నీ వాక్యాన్ని ధ్యానించటంలో ఆసక్తి కలిగి నాయన మేము ధ్యానించలాగిన ప్రభా నైనా అలాగే ప్రభా నాయన మా ఆత్మీయతలో మేము ముందుకు పోలాగిన మీరు సహాయపడండి ఏ విషయంలో కూడా నాయన నీ పట్ల మాకు ఎలాంటి ఆయాస్కరమైన జీవితం ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి మాకు ప్రతి సమయాన్ని మేము సద్వినియోగపరచుకోవచ్చు ప్రభా తండ్రి ముందుకు పోవేటప్పుడు మీ కృపా సహాయం మాకు అనుగ్రహించండి నాయన ప్రభా గడిచిన కాలంలో ఈ దినంలో ఏమైనా నీ పట్ల ఆయస్యకరంగా ఒకవేళ నేను చేస్తుంటే నన్ను కూడా నా అతిక్రమములైనా పాపములైనా దోషములైనా అవి ఏవైనా గానీ క్షమించమని ప్రార్థిస్తున్నా ప్రభా ఈ జరిగే ఆరాధన అంతట్లో నీ సన్నిధి నీ కృప మాకు తోడుగా ఉంచండి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మీరే ప్రభ ఆధిపత్యం చెలాయించి ఈ ఆరాధన అంతటిని ప్రభ నీ నామానికి మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నా ఎవరైతే మా ప్రియులు రాలేదో ప్రభ వాళ్ళందరూ ప్రభ వచ్చేటట్టు మీ సహాయం అనుగ్రహించమని రాని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా ఇసుకగా ప్రార్థించే మనసు ఉన్నదా తెలిగే దీపానికే నోని అవసరం నీ ఆత్మ దీపానికే ప్రార్థన అవసరం నోనిలేని లేని దీపము ఆరిపోను ప్రార్థించని జీవితం పతనమాయను కన్నీటితో ప్రార్థించిన నిజిక అయిన చూడము మరణము ఆ యేసుని చూడము పట్టుదలతో ప్రార్థించిన ఏలియాన్ని చూడము ఆకాశ జలములను విప్పినజేసు సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు అడిగిన వారందరికీ తప్పక దయచేయను అడుగుడు మీకు తక్కి తక్కి మీకు అనుకు అందరి నుంచి ఆదరించే ప్రభువు ఆదారము యే నా ఆనందే సే నా ఆధారము నా ఆనందే సే అపని దో అవమానము అపని దో ఏ నా ఆధారము ఏ నా ఆనందము ఏ నా ఆధారము ఏ నా ఆనందము ఏ తల్లి మరచిన మరువడు తండ్రి విడిచిన విడువడు తల్లి మరా చీనా తండ్రి విడిచిన విడువడు నా నన్ను మరచిన గాని నా వారే నన్ను మరచిన గాని ఆధారము నా ఆధారము ఏసే నా ఆధారము ఏసే నా ఆనందము ఏసే నా ఆధారము ఏసే ఆనందే వ్యాధి బాధలు కలిగిన దుఃఖ మేనక మిగిలినా వ్యాధి బాధలు కలిగిన దుఃఖ మే నక మిగిలినా శరీరము కుల్లి కృషించిన గాని నా శరీరము కుల్లి కృషించిన ఆధారము ఏ నా ఆధారము ఏ నా ఆధారము ఏ నా ఆనందము ఏ నా ఆధారము ఏ నా ఆనందము ఏలములలోబడి వెళ్ళినా అగ్నిలో నేను నడచిన జలములలోబడి వెళ్ళిన అగ్ని మాధ్యలో నడిచినా జలములు ముంచవు అగ్నియు కాల్చవు జలములు ముంచవు అగ్నియుచం ఆధారము యేసే నే ఆదరము యేసే నా ఆనందే సే నా ఆదరే సే నా ఆనందే సేందల అవమానము అపనిందల అవమానము ఆదరము ఏ సే నాదరము ఏ సే నాందము ఏ సే నాదరము ఏనందము ఏత సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నాయ సయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నాయే నడిపించుచున్నావు పూర్తి ప్రదాతవై ఆరాధ్యుడే సయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా సయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే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 మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ఆరాధ్యుడా ఏ సయ్యా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా ఏ సయ్యా అనుబంధం మాధుర్యమే ీతో నీవితం సంతోష మే నీతో ననుబంధం మాధుర్యమే సంతోషమందైనా శ్రమలయందై నను నా స్తు కీర్తనక్ ఆదారమునీ ందైనా ప్రమల ఎందై నా స్థుతికి తనకు ఆధారము నీవే నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చున్నావు ఆరాధ్యుడా ఏ సయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా ఏ నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే శ మందుండి ఆశీర్వదించితివి అభగ్యుడనైనా నేను కనికరింపబడి తిని ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభగ్యుడనైనా నేను కనికరింపబడి తిని నీలో నిలుచుటకు బలించుటకు నువ్వు తన నన్ను నింపుచున్నావు నీలో నిలు చుటకు ఫలించుటకు నువ్వు తన కృపాలతో నన్ను నింపుచున్నావు ఆరాధ్యుడా ఏ సయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా ఏ సయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా ఏ సయ్యా కృప చూపుచ్చున్నావు వాత్సల్య నా ఏ సయ్యా నడిపించుచున్నావు ప్రదాతవై నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడాతో నా అనుబంధం మాధుర్యమే నీతో జీవితం సంతోషమే నీతో అనుబంధం మాధుర్యమే సుజాత సిస్టర్ మీరు ఒక పాట अनि नाम मूलकन पई नामम येशु नि नामम इन्नी तर मुलकैन घन परचदगिनदि क्रिस्तेसु नामम अनि नाम मूलकन पई नामम येशु नि नामम ర కై నగన పరచదగినది క్రిస్తే సునామోనా జయమో తాతనుషత్తు లయం లయమోసుమో జయం జయమో తాతనుషత్తు లయం లయం Alleluia, Hosanna, Alleluia, Alleluia, Amen. Alleluia, Hosanna, Alleluia, Alleluia, Amen. Papa, mula nun, nebe, nipi chuna, Yesu, nina, mamu, Papa, mula nun, నీ విడిపించును యేసుని నామము నిత్య నరక అగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము నిత్య నరక అగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము యేసు నామము యోయెన్ జెయెన్ Thaata no chit la ilayemo Isla ma ma jayam jayamo Thaata no chit la ilayemo Alleluia husanna alleluia Alleluia amen Sharee ra vyaad nani baag de no నజరేసు నరేసునాస్త బాదల ను తొలగించును అభిషత్తురగ క్రిస్తు నమో సమస్త వ్యాదులను తొలగించును అభిషిక్ తులగ Christus namamu, nama jayam, jayam, saatanu shaktul, laayam, laayamu. Yesus namamu, jayam, jayamu, saatanu shaktul, laayam, laayamu. Hallelujah Hosanna, hallelujah. Hallelujah amen Hallelujah hosanna Hallelujah Hallelujah amen Satanu pai adhikaram ichchunu sathi ali hina kristu naamamu Satanu pai adhikaram ichchunu beti tali dina kristu namama tu jeshiludeina yesu namamu beti paru poragu yesu nando niuvu chupina jeshilude yesu namamu prabandizam పరిశోధర వండ్రి మీకు వదనాలనైనా ఈ శ్రాయిల గొప్ప దేవ కృతజ్ఞతలు తల స్తోత్రాలు అర్పించుకుంటున్నాంనైనా ఈ ఉదయం నుంచి కాచి కాపాడినందుకు మీకు వదనాలు ప్రభావ ఎంతోమంది తండ్రి ఈ దినం చెడు లేకపోయింటుండగానైనా మమ్మల్ని అందరినీ మీరు సజ్జలకు మీకు వదనాలు ఈ సాయంత్రం సమయంలోనైనా ముఖ్యంగా మేము మీ యొక్క వాక్యం లే సన్నిధికి వచ్చినాం అవును ప్రభా మీ వాక్యంలో జీవం ఉందినైనా అది మాకందరికీ అవసరం తండ్రి మా శరీరంలోని ఎన్నో అవయవాలు సచ్చి పడినట్లు ఉన్నాయి ప్రభావ అందులో రావాలంటే మీ వాక్యం మాకు అవసరం తండ్రి మీ వాక్కు బయలుదేరగానే వెలుగు కలిగిన ప్రభావ వెలుగు కలిగినప్పుడు జీవం వచ్చింది ప్రభా కాబట్టి సృష్టిలో మొట్టమొదటిసారి తండ్రి జీవం రావడానికి మీ యొక్క వెలుగు అవసరమైంది నేను మీ యొక్క వెలుగు రావాలంటే వాక్ అవసరమైంది ప్రభా కాబట్టి వాక్యానికి మీరు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చినారు మేము కూడా అదే రీతిగా ప్రాధాన్యత మేము యొక్క వాక్యాన్ని ధ్యానించాలా అందులోని సత్యాన్ని గ్రహించాలా అన్నిట్లో చూపించాలా ఎందుకంటే ఈ గుంపులో ప్రభా మీరు ఇతరులకు బోధించే వారిలాగా మమ్మల్ని సిద్ధపరుచుకున్నారు కాబట్టి నైనా ఆ పనిలో మేము బహువిశ్వాసత కలిగి ముందుకు పోలాగా నడిపించండి సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఇటీవ పరిస్థితుల్లో మేము అతిశయించకుండా దేని విషయంలో గర్వించకుండా తగ్గింపు కలిగి ప్రభా వినయం భయభక్తులు కలిగి ముందుకు పోలాగా నడిపించండి ముఖ్యంగా నైనా మా వ్యక్తిగత గుర్తింపుల కొరకు మేము ప్రయాసపడతలేం మిమ్మల్ని అనేకులకు చూపించాలని ప్రయాసపడుతున్నాం కాబట్టి నేను మిమ్మల్ని చూపించాలని నడిపించండి నేను ప్రతి వాక్యంలో మిమ్మల్ని మెంపడాల మీరు ఏ మీ బిడ్డల్ని హత్తుకొని నడిపిస్తున్నారో అవి మేము అనేకులకు చూపించాలా అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దిన తండ్రి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను జరించబోతుండగా పరిశుద్ధాత్మ నడిపింటూ మాకు అనుగ్రహించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించాలా అన్నిట్లకి తండ్రి వాటిని మేము ధైర్యంగా ప్రకటించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ఏ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి మనము అట్టుపోయిన వారం అంటే దగ్గర దగ్గర రెండు వారాల క్రితం ప్రకటన గ్రంథంలోని పద్నాలుగవ అధ్యాయంలోని ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం ఈ రోజు మరికొన్ని విషయాలు నేను మీకు చూపించదనేసి ఆశపడుతున్నాను ముఖ్యంగా ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో ఇద్దరు స్త్రీలకు సంబంధించిన విషయం గురించి నేను అప్పుడు లాస్ట్ టైం రెండు వారాల క్రితం ఎప్పుడంటే బహుశా ఎప్పుడు ఇది పన్నెండవ తారీఖు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు లాస్ట్ రికార్డింగ్ అయింది మనది ప్రారంభం గం పార్ట్ నైన్టీ వన్ ఈరోజు పార్ట్ నైన్టీ మనం చూస్తున్నాం అయితే పద్నాలుగవ అధ్యాయంలో ఇద్దరు స్త్రీల గురించి దేవుడు మనం చూపిస్తుంటూ తర్వాత ముగ్గురు దూతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అది మనం పోయిన వారం చూసినాం అటుపోయిన వారం చూసినాం అయితే మొదటి స్త్రీ పరిశుద్ధమును నిష్కలంకంగా ఉండే సంఘం అన్నట్టు రెండవ స్త్రీ మత ఆచారాలతో కూడిన స్త్రీ ఆచారబద్ధమైన స్త్రీ ప్రభుత్వం వాటికి సహవాసం సహవాసం ఉండదు ప్రతి దశలో వారి గురించి వారు ఆలోచించే కాబట్టి పద్నాలుగవ వచ్చిన మనం చూసినాము ఈ స్త్రీ ఎటువంటి స్త్రీ అనేది పరిశుద్ధంగా నిష్కలంకంగా ఎటువంటి వీరి నోట్లో ఏ అబద్ధం లేదు వీరి మీద ఏ నింద లేదు అన్న విషయాన్ని మనం చూసినాం వీరి నోట్లో ఏ అబద్ధం లేదు వీరి మీద ఏ నింద లేదు అయితే పద్నాలుగో అధ్యాయము ఆరో వర్షం నుంచి మనం కొన్ని వర్షాలు చూస్తా ఉన్నాము ఇక్కడ ముగ్గురు దేవదూతల గురించి ఈ ముగ్గురు దేవదూతలకి ఒక పని అప్పగించబడిందని నేను అటు అప్పుడు చూపించింటి వీరు ముగ్గురు ఒక సువార్తని ప్రకటిస్తా ఉన్నారు దానికి సంబంధించింది నేను చూపించిన మీరు ముగ్గురు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రపంచానికి ఏమని హెచ్చరిస్తున్నారు ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము సారీ పద ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఏడవ వచనం నుంచి ఆరంభం అది ఏడవ వచనంలో పద్నాలుగు ఏడులో అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి దానికి ముందు ఇంకొక దూత గురించి మనం చూసినాం పోయిన వారం అట్టుపోయిన ఆరో వచనంలో అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనములకు ప్రతి వంశంలకునూ ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్యా సువార్త తీసుకొని ఆకాశ మద్యంన కాబట్టి ఆకాశ మద్యంన ఎగురే దూత ఒక జీవితానికి సాదృశ్యము వీరు నిత్య సువార్థ నిత్య సువార్థ అంటే అర్థం ఏంటంటే శాశ్వతంగా ఉండేసు వార్త దీనికి వేరేది లేదన్నట్టు ఏంటది కేవలం ఏసు క్రీస్తుల క్రీస్తు ప్రభుల ద్వారా తప్ప రక్షణ మార్గము వేరేది లేదు వేరే మతంలో లేనే లేదు రక్షణ అన్ని మోసకరమైన బోధలు ఉంటాయి అవి మనం ప్రూగా చేయగలం కూడా రోజు చేయగలం కూడా ప్రతి మతంలో ఏది కూడా అతికినట్లు ఉండదు రక్షణ వాటి గురించి కాదు ఇప్పుడు మనం ధ్యానించిన అవసరం లేదు కానీ గతంలో రికార్డింగ్స్లో మీకు తెలుసావన్నీ నేను చూపించిన ప్రతి మతంలో వారు చూపించే రక్షణ మార్గము స్వర్గ ప్రాప్తి గురించి పరలోక ప్రాప్తి గురించి అన్ని అనుమానస్పదంగా ఉంటాయి అవి చెప్తున్న కథలన్నీ కానీ బైబిల్ తప్ప ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా అతికినట్లుగా అనిపించావు అన్నట్టు అయితే నిత్య శువార్త అంటే శాశ్వతంగా ఒకటే మార్గం ఏసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు అనేటిదే నిత్య సువార్థకు సాదృశ్యం అన్నట్టు ఈ దూత నిత్య సువార్థని ప్రకటిస్తూ ఉంది అన్నట్టు తర్వాత అతడు మీరు దేవునికి భయపడి ఆయనని మహిమ పరిచడి ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చాను కనుక ఆకాశములు భూమిని సముద్రమును జలధారులను కలిగించేసిన వానికి నమస్కారం చేయడి అని గొప్ప స్వరంతో చెప్పింది రెండవ దూత ఇప్పుడు రెండవ దూత గురించి మనం చూస్తున్నాం మొదటి దూత నిత్య సువార్థని ప్రకటిస్తూ ఉంది తర్వాత తీర్పును కూడా రాబోతున్న తీర్పుకి జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది ఎనిమిదవ వచనంకి వచ్చేటప్పటికీ వేరే ఒక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన విభిచార సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను అని చెప్పాను ఇది ఈ మహాబబులోను అనేది రెండవ స్త్రీకి సాదృశ్యం పైన వీరి నోట్లో ఏ అబద్ధం లేదు వీరు అనిందులు అని చెప్పబడ్డ స్త్రీ ఒకటైతే బబులోను అనేది రెండవ స్త్రీకి సాదృశ్యం ఈ ఇద్దరు స్త్రీలకు సంబంధించిన విషయాలు నేను ఈరోజు మరీ దీర్ఘంగా మీకు చూపిస్తా కాబట్టి మొదటి దూత నిత్య సువార్త గురించి ప్రకటిస్తుంది రెండవ దూత తీర్పుని ప్రకటిస్తాను కాబట్టి మూడవ దూత వస్తుంది తొమ్మిదవ వర్షంలో మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి అంటే ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు మొదటి దూత వచ్చినప్పుడు ఆ నిత్య స్వార్థ నడుస్తూనే ఉంటుంది రెండవ దూత వచ్చినప్పుడు తీర్పు సంబంధించిన బోధ వస్తూనే ఉంటుంది మూడవ దూత వచ్చినప్పుడు ఇప్పటికైనా జాగ్రత్త పడండి అని చివరి హెచ్చరిక ఇచ్చేసి వెళ్ళిపోతుందనట మరియు వేరొక దూత అనగా దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పను ఆ క్రూర మృగములకు దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తనను వసటి అందేమి తన చేతి మీద నేమి ఆ ముద్ర వేయించుకోవడల్లా ఏం జరుగుతుంది ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అను మద్యమును వాడు త్రాగును కాబట్టి వాడికి శాశ్వతంగా నరకం ప్రాప్తి అన్న విషయాన్ని ఆయన కోపం ఆ చూపిస్తున్నాడు మూడవ దూత పరిశుద్ధుల పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రప్పిల అగ్ని అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును కాబట్టి శాశ్వతంగా తరతరాలు యుగ యుగాలు వాడు బాధింపబడతాడు అని చెప్తుంది వాక్యం కాబట్టి ఈరోజు ఈ స్త్రీల గురించి మనం చూస్తున్నాం లక్ష నలభై నాలుగు వేల మంది ఒక పరిశుద్ధ నిష్కలంకంగా ఎటువంటి అబద్ధం లేని వారు వారి మీద ఎటువంటి నింద లేదు అన్నదాన్ని సూచిస్తుంది రెండవది సర్పములకు తేళ్లకు సంబంధించిన స్త్రీ అన్నట్టు అపవిత్రంగా ఆచారబద్ధంగా పాత నిబంధన విధులను అనుకరించేది కాబట్టి మొదటి గు గుంపు మొదటి జీవితము రెండవ జీవితం ఏ రీతి గురించిందనేది పౌలు మనకి జ్ఞాపకం చేస్తాడు గళితులు రాసిన పత్రికలో దా దానికి కు ముందు కొన్ని విషయాలు ఏమి మీకు మొదటిదిగా ముందు చూసినాక దాని తర్వాత మనం తక్కిన స్త్రీల గురించి మనం చూస్తాం ఈ ఇద్దరు స్త్రీలు ఎవరంటే గళితులు రాసిన పత్రిక నాలుగవ అధ్యయనంలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ పౌడు ఏ రీతిగా దీన్ని గ్రహించగలిగినది నేను ఇంతకుముందు ఆలోచిస్తా ఉన్నాను అటువంటి ఆత్మని ఎందుకు ఈరోజు మనుషులు పొందుకోలేకపోతున్నారు ఎందుకంటే అంత జాగ్రత్తగా ఏ రీతే గ్రహించగలిగింది ఇతను అనేది అయితే దళితుల రాష్ట్ర పత్రిక నాలుగవ ఈ ఇద్దరు స్త్రీల గురించి చెప్పండి ఉపమాన రీతిగా మొదటి స్త్రీ దాసి రెండవ స్త్రీ స్వతంత్రరాలు కాబట్టి దాసి అంటే బానిసత్వంలో ఉన్నది స్వతంత్ర రావాలంటే ప్రతి బానిసత నుంచి విడుదల పొందినది అయితే ఇరవై నాలుగవ వచనానికి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు అని కూడా చెప్తున్నాడు కాబట్టి రెండు నిబంధనలు అంటే మనకు తెలుసు పాత నిబంధన ఒకటి క్రొత్త నిబంధన ఒకటి అయితే ఈ రెండు నిబంధనల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇద్దరు స్త్రీలు రెండు నిబంధనలు వాటిలో ఒకటి సీనాయ కొండ సంబంధమైనవి రాస్యంలో ఉండేటప్పుడు పిల్లలను కన్నును ఇది హాగరు కాబట్టి సీనాయి పర్వతంకి లేక సీనాయి కొండకి సంబంధించిన స్త్రీ అన్నటిమే ఈమె దాస్యంలో ఉంది బానిసత్వంలో ఉంది ధర్మశాస్త్రం క్రింద ఉంది ఈమె హాగరు అని అంటే దాసి అని సాదృశంగా చూపించబడుతుంది అయితే ఇక్కడ ఐదవ వర్షం కష్టపడికి ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతం అందున్న ఏరుషులేము దాని పిల్లలతో కూడా దాస్య ఉన్నది ప్రస్తుతం అందున్న ఎరుసలేము దాని పిల్లలతో కూడా దాస్యం అందు ఉన్నది కనుక ఆ నిబంధన దానికి డీట్ కాబట్టి ప్రస్తుతం ఉన్న అంటే ప్రకృతి సహజంగా ఉన్న ఎరుసలేము బానిసత్వానికి సాదృశ్యం ఉన్న ఎరుసలేము ఇది ఒక రకమైన మతపరమైన జీవితము అని కూడా చెప్తాడు అయితే ఈ స్త్రీ దాని పిల్లలతో కూడా దాస్యంలో ఉన్నారు అంటే బానిసత్వంలో ఉన్నారు కాబట్టి ఆచారబద్ధమైన జీవితంలోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు అయితే 24 నాలుగు ఆరవ వచనంకి వచ్చేప్పటికీ అయితే పైన ఎరుసలేమో స్వతంత్రంగా ఉన్నది కాబట్టి పైన ఒక ఎరుసలేముంది క్రింద ఒక ఎరుసలేముంది అని చెప్తున్నాడు పౌలు ఇంత ధైర్యంగా చెప్పాలి ఆశ్చర్యం కాదు క్రింద ఉన్న ఎరుసలేమో బానిసత్వంలో ఉంది పైన ఉన్న ఎరుసలేమో కలిగింది అయితే పైన ఎరుసలేమో స్వతంత్రంగా ఉన్నది అది మనకు తల్లి కాబట్టి నిజమైన సంఘము ఏది అంటే పరమయ్యరు శ్లేం గురించి మాట్లాడుతుండే అది పైన ఉంది అంటున్నాడు ఇది లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం అయితే సీనాయి కొనడా లేక హాగరు అనేది ఈ సర్పంలో తేలకి సాదృశ్యం ఈ రెండింటికి మధ్యలో చిక్కబడిందే గొప్ప అది ఎవరి సంతానం లక్ష నలభై నాలుగు అది ఇంకా బానిసత్వం అనే కొట్టుమిట్టాడుకుంటుంది ఆ బానిసత్వంలోకి వెళ్ళి లాక్కోడానికే లక్ష నలభై నాలుగు పని కష్టకరమైంది కానీ సమస్తం ప్రభుకి సాధ్యం అయితే వీళ్ళు చివరికి అంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే ఇరవై తొమ్మిదో వర్షం కష్ట ఇరవై ముప్పై తొమ్మిది కష్ట లేఖనం ఏమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము కాబట్టి ఒక మతపరమైన జీవితము దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడును దాని కుమారుడు కూడా దాసి కుమారుడు కూడా అయితే స్వతంత్రాలి కుమారుతో పాటు వారసుడయుండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసీ కుమారులము కాము అని చెప్తుంది వాక్యం కాబట్టి లక్ష వేల మంది దాసీ కుమారులు కాదు వాళ్ళు స్వతంత్రాలి కుమారులు కానీ సర్పమృతేళ్ళు దాసి కుమారులు కాబట్టి వారు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరరు ఎందుకంటే రక్తము మాంసములు పర్వక రాజ్యాన్ని స్వతంత్రుకునే పౌలు మొదటి కొరతలు రాసిన పత్రిక పదిహేను వర్ణాలు జ్ఞాపకం చేస్తున్నాడు అవి రెండు గుంపులు అవి అవి సర్పములు తేళ్లు రక్తము మాంసము అనేక రికార్డింగ్స్ నేను చూపించిన గతంలో కాబట్టి ఇక్కడ ఉన్న స్త్రీ ఒకటి బానిసత్వం నుంచి విడుదల పొంది స్వతంత్రంగా ఉన్న స్త్రీ ఒకటి స్వతంత్రాలేమో సారా అయితే బానిసత్వంలో హాగర్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అదే రీతిగా ప్రకటన గ్రంథంలో చూస్తున్న ఈ ఇద్దరు స్త్రీలు మొదటి స్త్రీ లక్ష నలభై నాలుగు రెండవ స్త్రీ బబులోను బబులోను దీనికి సాదృశ్యం అంటే బబులోన్లో మూడు గుంపులు నేను అనేక పర్యాలు చూపిస్తా మొదటిది పాత నిబంధన కాలపు బబులోన్లో కూడా మూడు గుంపులు నేను చూపించిన నెబ నిజర్ గురించి మొదటి అధ్యాయంలో ఆయన దిగ ఎప్పుడు మూడు గుంపులు ఉంటాయి రెండు గుంపులు ఉంటే గొప్ప జనం అంతా అన్నట్టు రెండు గుంపులు ఉంటాయి మాదీలు పారసికు లేక కల్దీలు పారసికులు ఇట్లా కలిసి ఉంటాయి అన్నట్టు మాదీలు కల్దీలు లేకుంటే కల్దీలు పారసికులు రెండు గుంపులు ఎప్పుడో రాజు దగ్గర ఉండి మెప్పులు పొందుతూ ఉంటాయి దాని తర్వాత వాళ్ళు తీసుకున్న తీర్మానాలు మనుషుల మీద రుదుతూ మూడో గుంపు అన్నట్టు కాబట్టి బబులంలో కూడా మూడు గుంపులు కనిపిస్తూ ఉంటాయి అది మనము తర్వాత చూస్తాం వచ్చేవారము ప్రటంగా ఉండే బబ్బులంలో కూడా మూడు గుంపులు ఉంటాయి అవి నేను వచ్చేవారం చూపిస్తే ఈరోజు వద్దు ఎందుకంటే ఈరోజు మనము ఈ ముగ్గురు దేవదూతల గురించి మనం చూస్తూ ఉన్నాము వీళ్ళు ఇచ్చిన ఆ యొక్క నిత్యసువార్త దాని తర్వాత దేవుని ఉగ్రత గురించి దాని తర్వాత దేవుణ్ణే స్థుతించండి నిత్యసువార్తని ప్రకటించినాక రెండవ దూత వచ్చి దేవుణ్ణే స్థుతించాలా లేకపోతే ఆయన ఉగ్రతకి మీరు పాత్రలు కావాల్సి వస్తుంది కాబట్టి క్రూర్ము కానీ కానీ దేని కానీ మీరు నమస్కరించడానికి వీల్లేదు ఇవన్నీ నేను చూపించిన నసటి మీద అంటే ఏంది చేతి మీద అంటే ఏంది ముద్రల గురించి ఇవేదో నిజంగా ముద్రలు వేసుకోవడం కాదు ఇది ఆత్మీయమైంది అన్న విషయంగా నేను చూపించిన కాబట్టి ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు అన్న విషయాన్ని నేను కొంతసేపు చూపించాలని ఆశపడుతున్నాను ఎవరికన్నా ఓపిక ఉంటే బైబిల్స్ తీసి చూడొచ్చు మీరు మొదటిదిగా రూతు గ్రంథం రూతు గ్రంథానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు స్త్రీల గురించి మనం చూస్తాం ఇవి వెంటాడుతూనే ఉంటే మనల్ని ప్రకటన గంధంపు చివరి అధ్యయనకు వచ్చేంతవరకు రెండు గుంపులు ఉంటాయి ఒకటి స్వతంత్రరాలు ఒకటి బానిస అబ్రహాము కాలంలో ఆరంభమైన ఈ ఇద్దరు స్త్రీలకు సంబంధించిన చరిత్ర ప్రకటన గంధంతో కాబట్టి స్వతంత్రరాలు సేరా అయితే తన భార్య అయితే హాగరు బానిస ఇంకా రక్షణానుభవంలో లేదన్నట్టు ఇంకా ఆచారబద్ధంగా కొట్టుకొని పోతా ఉంది అన్నట్టు ఈ స్త్రీ కాబట్టి ఈ స్త్రీ పిల్లలు సర్పంలో తేళ్ళు అయితే గొప్ప జనము వారి చాటన నివసిస్తున్నాయి మన దగ్గర రావాల్సింది పోయి లక్షా నలభై నాలుగు వేల వాళ్ళ దగ్గరకు పోతుంది అన్నట్టు కాబట్టి చూడండి ఎస్తర్ గ్రంథంలో మనం సారీ ఎస్టర్ గ్రంథం కాదు రూతు గ్రంథంలో మనం చూస్తున్నాం రుతు గ్రంథంలో ఇద్దరు స్త్రీ తర్వాత చూస్తున్నాం ఎస్తర్ గ్రంథం రుతు గ్రంథంకి వచ్చేప్పటికీ ఇద్దరు స్త్రీలు ఎవరంటే ఓర్పా మరియు రూతు అయితే ఎంతమందికి తెలుసు గతంలో నేను చూపించిన ఓర్ప అంటే అర్థము తన వీపును చూసుకుండేటిది అన్నట్టు లేక వెనకకు చూసుకుండేది అని అర్థం ఓర్ప అంటే దాని తర్వాత రూతు అంటే పావురానికి సాదృశ్యము లేక గొర్రలని మేపేటిది మేపు దానికి అని కూడా చూపించే కాబట్టి రూతు అంటే సంఘానికి సాదృశ్యం ఓర్ప అంటే ఈ లోకాన్ని చూసే వారికి సాదృశ్యం రెండు క్రైస్తవ గుంపులు అన్నట్టు ఇవి ఒకటి లోకాన్ని చూసే గుంపు ఎప్పుడు వెనకకి చూస్తూ ఉంటారు సెంటిమెంట్స్ వీళ్ళకి ఎక్కువ ఇష్టం అన్నట్టు పాతవి చిన్ననాటి రోజులు ఎంత బాగుంటాయి బ్రదర్ అని చెప్పే వాళ్ళు వీళ్ళందరూ మా తాతల కాలంలో ఎట్లా మా పూర్వీకులు ఇట్లా ఇంకా ఆ శారీరకమైన ఆశలు ఉంటాయి అన్నట్టు ఆ పాత ఇల్లు పాత స్థలాలు వీటిని అంటుకొని ఉంటారు అన్నట్టు వారికి కొత్తవి అవసరం లేవు పాతవి గతించిన తెలిసినా కూడా కొత్త పట్టేటట్టు తిరగరన్నట్టు విని ఓర్పా ఎప్పుడు వెనకాకి వెళ్ళిపోయింది మోయాబు నుంచి రావాల్సింది బయటికి తిరిగి మోయాబుకి వెళ్ళిపోయింది ఆమె గురించి ఎప్పుడు వినాం మనం తర్వాత కానీ రూత్ ధైర్యం చేసి మోయాబు నుంచి బయటకు వచ్చింది పాత జీవితం నుంచి కొత్త జీవితానికి వచ్చి బోయోస్కి భార్య మన ప్రభుకి జైజే అయింది లేక హై హ అయింది మన ప్రభు రూత్ గర్భం నుంచి జీవించినట్టు మనం చూస్తాం ఒక మోయాబీరాలు ఒక అన్య స్త్రీలో నుంచి మన ప్రభు రావడం అనేది ఆశ్చర్యం వింటుంటేనే అంటే రక్తాన్ని పంచుకొని వచ్చినట్లు మనం చూడము కానీ ఆ గోత్రంలో పుట్టినట్లు మనం చూస్తాం అండ్ గర్భంలో పుట్టలేదు ఇది ఆత్మీయమైన విషయం కాబట్టి నిజంగా రక్తాన్ని పంచుకొని రావాలి ఎందుకంటే పరిశుధాత్మ చేత గర్భం ధరించింది కానీ మరియా కాబట్టి ఋతు కుటుంబంలో జన్మించిన వాడు యూధ గోత్రంలో పుట్టినవాడు కానీ రక్తం పంచుకొని పుట్టినవాడు కాదు కాబట్టి ఓర్ఫా రూతులు ఇద్దరు మతపరమైన క్రైస్తవ జీవితాలు పాత నిబంధన కాలంలో అదే రీతిగా ఎవరికన్నా అవకాశం ఉంటే చదవండి మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదహారు ఇరవై ఎనిమిది ఇద్దరు విభిచారుల గురించి మనం దీస్తాం అక్కడ ఇద్దరు పిల్లల్ని కన్నవారు అయితే బహుభయంకరమైన కరువు కాలంలో ఏం జరిగిందనేది మనం చూస్తున్నాం వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చంపుకొని వండుకొని తిన్నట్లు మనం చూస్తాం కదా ఆ రోజులలో అయితే ఇద్దరు విభిచార స్త్రీలు ఏం చేశారు అనేది మనం అక్కడ చూస్తున్నాం ఆ రోజులలో భయంకరమైన కాలం అది అయితే ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఒక స్త్రీ పడక మీద తన బాబు మీద పడుకోవడం వల్ల వాళ్ళు మనం చూస్తున్నాం అంటే ఎవరైనా ఇద్దరు స్త్రీలు పదార్ వచ్చిన చదువు ఆ తరువాత వేషలైన ఇద్దరు స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి వారిలో ఒకటి ఎట్లా మనవి చేశాను నా ఎలినవాడ చిత్తగించుము నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనును మేమిద్దరణము కూడుకున్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరినూ లేరు అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుండగా వచ్చి నా ప్రక్కల నుండి నా బిడ్డను తీసుకొని తన కవిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కవుగిటిలో ఉంచెను ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయను తరువాత ఉదయమున నేను పిల్లలను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకోటిని అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అనిను ఈ ప్రకారముగా వారు రాజు సమ్ముఖమున మనవి చేయగా రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని యొక్క తెయు రెండవది అలాగు కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చను వారు ఒక కత్తి రాజ రాజసన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రతికి ఎండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇయ్యవలసిందని ఆజ్ఞ ఇచ్చెను అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునద్దకు నా వెళ్లినవాడ బిడ్డను ఎంత మాత్రమూ చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమనేను అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదట దానికి దాని తల్లి అదే అని తీర్పు తీర్చను అంతటా ఇస్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుట ఎందు రాజు దైవ నొందినవాడని గ్రహించి అతనికి భయపడింది కాబట్టి చిచ్చిన ఆ జ్ఞానము ఇప్పుడు మనందరికి అనుగ్రహించిండి కాబట్టి మనం వీటిని గ్రహించగలుగుతున్నాం ఇద్దరు స్త్రీలు ఎవరు అంటే మొదటి స్త్రీ ఎటువంటిది రెండవ స్త్రీ ఎటువంటిది ఇద్దరు పాపం చేసిన ఇద్దరు కునికి నిద్రించిన అని మనం చూస్తాం అత్త ఇరవై ఐదో దండ్లో కొంచెంసేపు తర్వాత చూస్తాం మనం అయితే మొదటి స్త్రీ తన కుమారుడిని చంపుకుంది రెండవ స్త్రీ తన బిడని దొంగిలించింది రెండవ స్త్రీ బిడని దొంగిలించి నా బిడని చెప్తుంది కాబట్టి రెండవ స్త్రీ లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యంగా ఉంది అది ఆయన మనసు మార్చుకుంది పశ్చాత్తాపంతో తన బాబుని చంపుకోదలుచుకోలేదు అంటే గొప్ప జనం కొరకు ఎంతగా ప్రయాసపడతూ ఉంటారు లక్ష మంది అనేది మరోసారి ప్రభువు మన జ్ఞాపకం అన్నట్టు అది ముఖ్యమైన విషయం అన్నట్టు అదే రీతిగా ఇస్తే గ్రంథంకి కూడా మనము ఇద్దరు స్త్రీల గురించి మనం చూస్తూ ఉంటాం త్వర త్వరగా నేను పరిగెత్తిస్తాను ఈరోజు ఈ విషయాలని ఇద్దరు స్త్రీలు ముఖ్యంగా ఎస్తరి గ్రంథాలను మనం చూపిస్తాము అహేశ్వరజు రాజు ఇరు నూట ఇరవై సంస్థానాలకి ఆయన మహా చక్రవర్తి లాగా ఉన్నట్టు మనం చూస్తాం మొదట అధ్యాయంలో అయితే ఆ రాజు పారసీక దేశానికి అతను తన భార్య వాష్ బహు సుందరవతి అని మనం చూస్తాం అయితే సామంత రాజులు మంత్రులు అందరూ తన భార్యని చూపించమంటే ఆయన పిలిపిస్తే ఆయన రాదన్నట్టు దేవుడు పిలిచినప్పుడు రాని మతపరమైన జీవితం అన్నట్టు ఇది ఆత్మీయ స్థితిలో ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని పరిపాలించిన రాజు ఉపమాన రీతిగా మన తండ్రికి సాదృశ్యంగా అయితే తన భార్య వాస్తి తన భార్య ఇసాద్ ప్రజల్ని దేవుడు తన భార్యగా గుర్తించండి కానీ వాళ్ళు మటుకు గుర్తించలే తండ్రిని భర్తలాగా దేవుణ్ణి భర్తలాగా ఎప్పుడు గుర్తించలే ఆయన పిలిస్తే కూడా రాలే ఎప్పుడు అవిదేక చూపించింది అన్నట్టు కాబట్టి ఆ స్త్రీని దేశం నుంచి బహిష్కరించినట్టు మనం చూస్తాం కానీ ఎస్తేరుని హద స్త్రీని అతను వివాహం చేసుకోవడం మనం చూస్తున్నాం కాబట్టి ఎస్తేరు క్రైస్తవ జీవితానికి లేక లక్షా మందికి సాదృశ్యం ఎందుకంటే ఈ శల్పలందరూ నశించుకోకుండా వారిని రక్షించగలిగిందేమే కాబట్టి లక్ష మంది గొప్ప జనాన్ని ఎప్పుడు ప్రభుజంతో నడిపించడానికి ప్రయాసపడతా ఉంటారు ఎస్తేరికి సాదృశ్యం అన్నట్టు ఎస్తేరి లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం వాస్తి మతపరమైన జీవితానికి సాదృశ్యం మహేష్ రాజు రాజు తన మొదటి బారిని వెలగొట్టినాక మళ్ళా తిరిగి ఎప్పుడు కూడా రప్పించలేమని కాబట్టి దేవుడు కూడా నేను ఇక మీదట ఎన్నట్టు మిమ్మల్ని దాటిపోనున్నాడు ఈ సల్ఫల గురించి నేను ఐ విల్ నెవర్ పాసిటివ్ అయ్యి ఎనీమోర్ అన్నాడు ఆ మోస గ్రంథంలో ఆయన తీర్మానించుకున్నాడు నేనే నా దగ్గరికి రావాలని ఇక మీదకి రాను మీ దగ్గరికి మీరు నా దగ్గరికి రావాలంటే నా కుమరి ద్వారా రావాలా తీర్మానించుకోండి అని వాళ్ళని విడిచిపెట్టేసిండు కాబట్టి వాస్త ఎస్తేరుకి సంబంధించిన విషయాలు బహు దీర్ఘంగా మనం గతంలో చూసినాము రికార్డింగ్స్ లో ఉంటాయి వాస్త ప్రకృతి సహజమైన లేక హాగర్కి సాదృశ్యం లేక ప్రకృతి సహజమైన ఇస్రాయల్కి సాదృశ్యం ఎస్తేరు సారాకి సాదృశ్యం లేక ఆత్మీయ ఇస్రాయల్కి సాదృశ్యం కాబట్టి ఆమె విధేయత చూపించింది రాజు పిల్ రాజు పిలవకుండా వచ్చింది ఆస్తిని పిలిస్తే రాలేదు ఎస్తీర్ని పిలవకుండా ఆయన వచ్చింది రాజు దగ్గరికి కాబట్టి వచ్చి ఆయన కనికరం పొందినట్టు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రతిసారి మనమే పోవాలా మహారాజు మన ప్రభు దగ్గరికి ఆయన సన్నిధికి మనం కూర్చొని ప్రార్థించాలా అన్న ఈ ఇద్దరు మనం అర్థం ఒకసారి విడిచిపెట్టిండే దేవుడు మళ్ళీ ఎప్పుడైనా తిరిగి రాడు మనమే పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి పోవాలా క్షీయంగ్రాల గురించి మనం ఎన్నిసార్లు ధ్యానించినాం ఆయన బదగస్తు రాళ్ళు తన ప్రియుడు ఇంటికి వస్తే తలిపేసుకుని నిద్ర అవుతుంది మత్తులో ఆయన ఎంతసేపు కొట్టి కొట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దాని తర్వాత ప్రశ్న పైకి పరిగెత్తుకొని బయటికి పోయితే ఎక్క గాయాలతో కూడి దెబ్బలు తిని రావాల్సి కాబట్టి మన ప్రభు కూడా ఇద్దరు గురించి మనం చూస్తాం ఎప్పుడైనా కానీ ప్రభు మనకి చూపిస్తుంటే ఈ ఇద్దరు ఒక స్త్రీ బానిసత్వంలో ఒక స్థితి స్వతంత్రలుగా ఉంది ఎందుకనేది మీరు అర్థం చేసుకుంటే ఈ వాక్యాలు బహుతేటగా మీకు కనిపిస్తూ ఉంటాయి వార్త మరియాల గురించి మనకి ఎన్నిసార్లు తెలుసు బేతనియాలో ప్రభువు బ్రేక్ఫాస్ట్ చేసేవాడు ప్రతిరోజు ప్రతిసారి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎరుసలంకి పోవాలనుకున్నప్పుడల్లా బేతనియకు వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బేతపక్క నుంచి ఎరుసలంకి వెళ్ళేవాడు ఒకటే దారి కాబట్టి అయితే వార్త అనేకమైన పనులతో అలసిపోయింది ఇది నేను ఎన్నిసార్లు మీకు చూపించిన ఎందుకంటే ఈరోజు సేవకులందరూ ఎక్కడెక్కడో పరిగెత్తుంటారు ఏదో దేవుని సేవ దేవుని సేవ దేవుని సేవ అని అని దేవుని సేవ చేయాలా కరెక్టే కానీ ఆయన కోరుకునేది ఏంటంటే నా సన్నిధులకు వచ్చి కూర్చొని అతను సంభాషించండి ఈ స్టేజ్ మీద ఎంతసేపన సమయం గడపచ్చు ఎంత వాక్యం చెప్పచ్చు ఎంతమంది కన్నా స్వతలు చేయొచ్చు అద్భుతాలు మీ సేవలు జరగచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ నా సన్నిధులకు వచ్చి కూర్చొని మీరు ప్రార్థనలో ఉండకపోతే మటుకు మీరు ఈ లోకంలో అవసరం లేదు ఎందుకంటే మీరు ఏదో చేసుకుంటున్నారు నా నన్ను పక్కకు పెట్టి తిరిగి నా పేరే వాడుకుంటున్నారు కానీ నన్ను పక్కకు పెట్టారు మీరు అని ఆయనకి బహు కోపం అన్నట్టు సేవకులు ఆ రీతి ఉంటే కాబట్టి మారతా మారతా అనేక పనులతో అలిసిపోయినావు కానీ మరియా ఉత్తమంగా నేనుకున్నది అది ఆయన నుంచి ఎవ్వరు తీసివేయరు కాబట్టి మరియా లక్ష మందికి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే యేసుప్రభు కాళ్ళ దగ్గర కూర్చొని అనేకమైన విషయాలు నేర్చుకుంటుంది ఆయన గలలియా ప్రాంతము అటు అన్నిలో ప్రాంతాలలో సేవ చేసి చేసిన కార్యాలు అన్ని వచ్చి తను పంచుకుంటే వాడు ఆయనకి ఎక్కలేని ఆశ అన్నీ వినాలా వినాలనేసి మార్తాకేమో యేసుకు తినిపించాలా తినిపించాలా చాలా మంది అట్లనే ఉంటారు సేవకి ఇంటికి సేవకు ఇంటికి వాక్ ప్రేయర్కి పిలిపించి ఈ ఫుడ్ ప్రిపరేషన్లో సమయమంతా వృధా చేస్తూ ఉంటారు అసలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు తినాలనేసి వాళ్ళని దుఃఖపారు చెప్పు మనం తింటూ ఉంటాం కానీ అది అసలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది ఫుడ్ మీద సేవలో తండ్రి చిత్తా నెరవేర్చడమే కదా వాళ్ళ వారి ఆకలి అదే కాబట్టి జీవాహారం మన ప్రభువే కాబట్టి అదే వారి ఆకలిని తీర్చుతూ కాబట్టి మరియా లక్ష వేల మందికి సాదృశ్యంగా ఉంటే మార్త యొక్క రెండవ బానిసత్వానికి సాదృశ్యంగా ఉంది అనేకమైన పనులు తలిసిపోతూ మద్దేశార్త ఇరవై నాలుగు అధ్యయంలో మనము చానసలు గమనించినాం ఇద్దరు స్త్రీలు తిరిగటరాలు విసురుతూ ఉంటారు ఒక స్త్రీ నిత్య నరకానికి కొనిపోబడింది ఒక స్త్రీ అందరి నుంచి విడుదల పొందింది ఎందుకు నరకానికి కొనిపోబడింది ఎందుకు ఒక స్త్రీ విడుదల పొందింది చెప్పండి ఎందుకంటే ఒక స్త్రీ బానిసత్వంలో ఉంది మరి స్త్రీ స్వతంత్రాలుగా ఉంది విడుదల పొందింది తీర్పు నుంచి విడువబడుట అంటే తీర్పు నుంచి విడుదల దాన్ని చర్చి ఉల్టా చేసుకుంది సైతాను ఉక్కు యుక్తి కాబట్టి వాడు ఉల్టా చేస్తాడు వాక్యాన్ని మోసగించడానికి కాబట్టి అలాగనే మనుష్య కుమార్ రాకడా నోవా జల కాలంలో ఏదైతే ఉండేదో దానికి ముందు పోకముందు మనుషులు ఎట్లుండేనో అలాగనే మనుష్య కుమారుడు రాకడ దినంలో ఉండును అని చెప్పిండు ఏమైంది జనులు తినచు త్రా రాగొచ్చు పెళ్లి చేసుకుని వచ్చు ఎవడు గురితరిగిన సమయంలో జలము వచ్చి వారిని అందరినీ కొనిపోయింది ఎక్కడికి నిత్య నరకానికి కొనిపోయింది కానీ నోవాహో కుటుంబీకుల్లోని అది విడిచిపెట్టింది అయితే చర్చి ఈరోజు ఏం చేసిందంటే దాన్ని ఉల్టా చేసింది విడిచిపెట్టిన వాళ్ళు పాపులు కొనిపోబడ్డ వాళ్ళు పరిశుద్ధులు సైతం అబద్ధం కల్పించు కొనిపోబడ్డ వాళ్ళు అందరూ జలము ఎవరిని కొనిపోయిందో అందరూ చనిపోయిండ్రు ఎవరిని విడిచిపెట్టిందో ఎనిమిది మంది బతికిండ్రు అలాగనే మనుషుకు మన రాక ఉండును ఒక స్త్రీ తిరగట రాని తిప్పుతూ ఉంది ఇసుర్రాయ్ అంటారు కానీ స్త్రీ కూడా ఇసురాయిలు తిప్పుతా ఒక స్త్రీ నిత్య నరకానికి పోయి ఇందుకొని పోయిందికొని స్త్రీ విడుదల కాబట్టి ఇక్కడ కూడా ఇద్దరు స్త్రీలు కనిపిస్తున్నారు ఈశ్వర్రాళ్ళు అంటే ఎంతమంది తెలుసు అందులో గోధుమలు బియ్యము వేసి తిప్పుతారు అన్నట్టు పిండి పట్టడానికి అంటే సేవా జీవితాన్ని సాదృశ్యం అన్నట్టు పిండి తయారు చేయడం అంటే రొట్టె చేయడం అంటే సేవ సాదృశ్యం కానీ ఒక స్త్రీ ఎట్లా ఉందనేది మనం అర్థం తీసుకోవాలా ఎందుకు నీత్యనార్కానికి పోయిందంటే అక్రమం చేయవారులారు వీళ్ళు ఎవరో మనకు ఫీల్ లేదన్నట్టు కాబట్టి బానిసత్వంలో ఉన్న స్త్రీగా అదొక మతపరమైన జీవితం అదే రీతిగా మనము మతైశి వార్త ఇరవై ఐదవ మన ప్రభువు ఉపమానం చూపిస్తున్నాడు పర్లోకరాజాని దేనితో పోల్చాలా ఇద్దరు స్త్రీలతో పోల్చాలా ఒక స్త్రీ బుద్ధి లేని కన్యక ఇంకొక స్త్రీ బుద్ధి కలిగిన కన్యక పది మంది పది కన్యకలు ఉండేవి పది మంది కన్యకలు కన్యకలు అంటే రక్షణ పొందిన వారే ప్రభుకి జీవితాలు సమర్పించుకున్న వాళ్ళే కానీ ఆ పది మందిలో ఐదు మందికి బుద్ధి లేదు ఐదు మందికి బుద్ధి ఉంది అంటే రెండు గుంపులు అవి పది బై అన్నట్టు అయితే బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలి కన్యకలు ఇవి రెండు గుంపులు అన్నట్టు ఇద్దరు రెండు గుంపుల స్త్రీలు లేక ఇద్దరు స్త్రీలు ఒక ఒక స్త్రీకి బుద్ధి లేదు ఒక స్త్రీకి బుద్ధి ఉంది ఎందుకు అంటే బుద్ధి ఎందుకు వస్తుంది యేసు ప్రభుని వ్యవహరించిన వాళ్ళకి బుద్ధి ఉంటుంది ఈ లోకాతీతమైన ప్రోగ్రామ్స్కి పరిగెత్తి ఈరోజు ఒక విలేజ్ బాయ్స్ వార్త చెప్పాలా ఆలోచక హోదా అట్లా ప్లాన్డ్గా పోతూ ఉంటారు కానీ అది ప్రభువలన కలిగిందనేది గ్రహించా ఎన్ని గంటలు ప్రార్థనలో ప్రభుత్వం వ్యక్తిగతంగా కూర్చుండవు కూర్చోకుండా నువ్వు ఎన్ని దేశాలు తిరిగి వార్త పనిచేసినా పనికి రాదన్నట్టు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో సంభాషించాలా ఆయన స్వరం వినాలా దాని తర్వాతనే ఆయన పంపిస్తే పోవాలా కానీ ఇవన్నీ నీ సొంత ప్రోగ్రామ్స్ ఇవి ప్రార్థనలు మనం ఎప్పుడు కూడా సువార్థ పని చేయం ప్రార్థనలు కనీసం ఒక పది పదిహేను రోజులు ప్రార్థన చేస్తాం ఒక ట్రైబల్ బెల్ట్ పోయి సువార్త పని చేయాలంటే పది రోజులు కనీసం రోజుకి సాయంత్రం ఒక గంట గ్రూప్ ప్రేయర్స్ ఉంటాయి వ్యక్తిగత ప్రార్థనలు కాకుండా గ్రూప్ ప్రేయర్స్ చేసినాకనే ఆడోళ్ళకు పోయి సేవ చేసేస్తుంటాం అడిగి జాతిలో వాళ్ళకి లేదా కొండ ప్రాంతాల్లో జీవించే వాళ్ళకి బయస్ వాతా ప్రకటిస్తూ ఉంటాం పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ వల్ల ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం సండే స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం బహు కష్టంతో కూడింది బహు ఖర్చుతో కూడింది అని ప్రభువే నమోదగిన వాడు ఎందుకు అంటే ప్రార్థన శక్తి అట్లా ఉంటుంది అన్నట్టు సొంత ప్రోగ్రామ్స్ ఉపయోగిస్తే వాటికి ఫెయిల్ అవుతాం మనం కాబట్టి బుద్ధిలేమి కన్యతలు అట్లా ఉంటారు వాళ్ళ దేవిటిని ఎప్పుడు వెళ్ళగవు ఏదో చేసేస్తుంటారు సేవ కానీ ఎప్పుడు కూడా వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ దీవిటలు ఇతరుల జీవితాలలో వెలుగును తీసుకొని రావాలన్నట్టు కానీ బుద్ధి గల కనికలు దీవిటలు ఇతరుల జీవితాలలో వెలుగును తీసుకొస్తూ ఉంటాయి కాబట్టి బుద్ధి గల కనికలు లక్ష నలభై నాలుగు వేల మందికి మతపరమైన జీవితానికి సాదృశ్యం సర్పములు తేళ్లతో గూడి ఉన్న గొప్ప సాదృశ్యం మనము అపోషకారం వరన్నారద్ధంగా ఉంటే చూడండి అపోషకారంలో ఈ దృష్టి నుంచి తరలో కొంచెం సేపటికి నేను వాక్యాన్ని ముగిస్తా ఇంకొక టెన్ మినిట్స్ లో అపోస్ల కార్యము పదహారవ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి ఇద్దరు గురించి మనం చూస్తాం ఎందుకంటే వాత నిబంధన కాలం మొదలుకొని క్రత నిబంధన వరకు మనకు ఈ ఇద్దరు స్త్రీలు కనిపిస్తూనే ఉంటారు అన్నట్టు ఒక స్త్రీ అంతకంతకి చెడిపోవడం ఒక స్త్రీ అంతకంతకు పరిశుద్ధంగా తయారు కావడం పరిశుద్ధంగా స్త్రీ పర్లోపు అది పరమ యరుషులంటి సాదృశ్యం కానీ ఆచారబద్ధమైన జీవితం బానిసత్వపు జీవితంలో జీవించే స్త్రీ సర్పంలో కీలకి సాదృశ్యం అన్నట్టు ఎందుకంటే బానిసత్వపు బానిసత్వంలో ఉండేవారు వారి సంతానానికి పరలోక వాసం ఉండదన్నట్టు ఆయనతో పాటు పాలు ఉండదన్నట్టు వాటి లక్ష నలభై నాలుగు పాటు ఉంటేనే కానీ పరు పాలు ఉండదన్నట్టు అందుకు లక్ష నలభై మందికి గ్యారెంటీ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లోపజన సమూహాన్ని ఆ పాత్రలోనికి రావడానికి ఆ భాగ్యం నుంచి రావడానికి వాళ్ళని కూడా పెళ్లి కుమార్తె లాగా కొరకు ప్రయాసపడతా ఉంటారు అన్నట్టు జీవిత కాబట్టి పదహారవ అధ్యాయం చూడండి ఇప్పుడు అప్పుస్లకారేమే పదహారు అధ్యయంలో ఒక స్త్రీ గురించి మనం చూస్తాం పద్నాలుగు పదిహేను వశనాలలో అప్పుడు లుది అయను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయాతర పట్టణస్తురాలు ప్రభు అది ఎక్కడైనా తుయాతర పట్టణస్తు తుయతయర్ అనేది ఒక క్రైస్తవ సంఘం కదా ప్రాటం గందల మనం చూస్తాం ఏడు సంఘాలలో ఒక సంఘం తుయ్యతయర్ అనేది అంటే ప్రతి పట్టణానికి సంబంధించిన సంఘాలు అన్నట్టు ఎఫ్ఎస్సి అనేది ఒక పట్టణం అట్లనే సార్దీస్ అనేది పట్టణం తుయ్యతయర్ అనేది ఒక పట్టణం ఫిలదెల్ఫి అనేది ఒక పట్టణం లవోదఖి అనేది ఒక పట్టణము అట్లా పెర్గమ అనేది ఒక పట్టణం ఆ పట్టణంలో ఉండే చర్చలు అన్నిటినీ గడిపితే ఒక సంఘం అనేటోళ్ళు అన్నట్టు అట్లా ఏడు పట్టణాలు పౌలు ప్రయాసపడి కట్టిన సంఘాలు ఇవన్నీ దాని తర్వాత యూహాను భక్తుని అప్పగించి నేను చనిపోకముందు అది మనం గతంలో చూసినాం రికార్డింగ్స్ లో కాబట్టి ఈ తుయతార పట్టణానికి సంబంధించిన స్త్రీ ఇక్కడ ఆయన పేరు ఏమనండి అప్పుడు లుదియా ఎను ఒక స్త్రీ వినిచుండారు ఆమె ఉదారంగు పొడి మమ్మ తుయాతర పట్టారుదయం తెరిచిన గనుక పౌలు చెయ్యిన మాటల ఇక్కడ వాక్యం ఆసక్తిని పట్టించింది ఆశ ఆశ పట్టి ఆశ చూపించింది ఆసక్తి కనపరిచింది కాబట్టి లుదియా అంటే సౌందర్యవతి లేక బహు పరిశుద్ధంగా జీవించే స్త్రీ అని అర్థం ఒక రీతిగా చెప్పాలంటే అయితే ఆయనే యూధా మతాన్ని వెతుకుతుంది కానీ పౌలు వాక్యం చెప్పినప్పుడు ఆమె ప్రభుని స్వీకరించి అయితే ప్రభు ఒక అవకాశం ఇస్తుంటాడు అనే ఇతలకి నువ్వు ఇంకా బాణిసత్వం ఉండడానికి ప్రయాసపడుతున్నావా బాణిసత్వంకి వెళ్ళి బయటికి వస్తావా కొర్నేలి కూడా మనం గతంలో చూసినాం కొర్నేలి కూడా కొర్నేలి యోధామతాన్ని వెతుకుతున్నాడు బహునిష్టతో దాన ధర్మాలు కానీ దేవుదూత దేవుడు పంపించిన దేవుదూతని చెప్పుకో నీ ప్రార్థనలని నాకు విని ఇప్పుడు నేను పేతుని పంపిస్తున్నా పేతుని పంపిపోవాలి దేవుదూత వచ్చి చెప్పచ్చు కదా డైరెక్ట్ కానీ పేతుడినే పంపించింది ఎందుకు అంటే పేతుడు ఆ ఏరియాకి కమాండర్ ఆత్మీయ స్థితిలో పౌలు టైంలో దమస్కకి కమాండర్ అననీయ దేవుడు ప్రతి సేవకునికి ఒక స్థలం అప్పగించాడు హైదరాబాద్ ఎవరికి ఇచ్చిండో నాకు తెలియదు మీరు తెలుసుకోండి మీ ఏరియాస్లలో ఎవరు కమాండర్స్ మీరు చూసుకోవాలి మీరు ఏ పట్టణానికి ఏ కమాండర్ మీరు మీకు చెప్పకుండా దేవుడు ఏం చెయ్యాడు కాబట్టి దేవదూత వచ్చి చెప్పాలా పేతుడు ఇప్పుడు కొన్నెలు ఇంటికి అని దేవుడికి వచ్చి అననియతని లేదా అననీయ దేవుని స్వరం విన్నాడు అననీయ దేవుడు చెప్తుండ అననియత పో నువ్వు పౌలికి ప్రార్థన చెయ్యి సౌలికి పోయి ప్రార్థన చెయ్యి అననీయ అటు దేవా సౌల్య గురించి తెలుసు కదా ఎంత కఠినడు అంటే ఏం పర్లేదు పో నాకు తెలిసే సౌలు నా గొప్ప సాక్షిగా ఉండబోతున్నాడు ఎంతగా శ్రమ పొందాల్సి అవన్నీ నేను రుచి చూపించబోతున్నా అతనికి నువ్వు వెళ్ళి అంటాడు కాబట్టి అననీయ గురించి ఎక్కడ వినం ఆయన ఆయన వాచ్మెన్ పా ఆయన అయిపోయింది ఆ రోజుకి వచ్చి పౌలు తల మీ చేతులు పెట్టి ప్రార్థన చేస్తే తనకి కంటి వచ్చింది పరశుదాత్మ అభిషేకం వచ్చింది అననీయ సేవ అంతా పవర్ఫుల్ సేవ ఆయన ప్రార్థన చేస్తే ఆ దమస్కు మార్గం అంతా ఆయన ప్రార్థన చేత కవర్ అయిపోయింది పేతురు ప్రార్థన చేస్తే ఆ ఏరియా అంతా కవర్ అయిపోయింది కొర్నే ప్రాంతం కొన్నీళ్ళు ఉండే రాజస్థలాలు అన్నీ కవర్ అయిపోయినాయి ఆయన ప్రియర్ ఎఫెక్ట్ వల్ల నువ్వంతే నువ్వు ప్రార్థన చేస్తే మీ ఏరియా కవర్ అయిపోవాలా అననీయ ప్రార్థనలు ఎట్లా ఉన్నాయంటే విజ్ఞాపనలు ఉపాసనలు ప్రార్థన చేస్తుంటే ఏ సుబ్రహ్మణ్యం ఆయన ప్రార్థన నమస్కుమార్గంలో ఉన్న పౌలకి సవులు పౌలుగా మారకముందు ఆయన కనిపించేలాగా ఆయన ప్రార్థనలు లాక్కొచ్చినాయి ప్రభు ఈ సవులు ఎంతగా హింస పెడుతుంది మా దగ్గర కూడా అని ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకి జవాబు దేవుడు చెప్పిస్తుంటూ సౌలిని మార్చుకున్నాడు మన ప్రభు కాబట్టి ఇక్కడ లిడియా అనే స్త్రీని దేవుడు ఆకర్షించుకుంటూ ఎవరు వార్త ప్రకటిస్తే పౌలు ప్రకటిస్తాయి కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ ఉంది పాత జీవితం నుంచి కొత్త జీవితానికి మార్పు చెందింది అదే అధ్యాయంలో పదహార వచనంలో ఇంకొక స్త్రీ ఉంది చూడండి పదహార వచనం మేము వెళుతుండగా మేము ఏ స్థలం బ్రదర్ ప్రార్థనా స్థలం ప్రతి ఒక్కరికి ఒక ప్రార్థనా స్థలం ఉండాలనేది నేను ఎన్నిసార్లు మీ జ్ఞాపకం చేసిన ప్రతి ఒక్కరికి ఒక ప్రార్థనా స్థలం ఉండాల అది ప్రకృతి సహజంగా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు కొంతమంది బాత్రూమ్లో చేసుకోవచ్చు కొంతమంది బెడ్రూమ్లో చేసుకోవచ్చు కొంతమంది కిచెన్లో చేసుకోవచ్చు కొంతమంది ఇంతకుముందు పూజా గది ఉండేది ఇప్పుడు గది నుంచి ప్రార్థనా గదిగా మార్చుకున్నారు ఒకవేళ మీకు ప్రార్థనా గది ఉంటే ప్రార్థనా గదిలో చేసుకోండి ఎక్కడ లేకపోతే ఇంటి మీద చేసుకోండి ఇంకెక్కడ లేకపోతే బస్సులు కూర్చొని చేసుకోండి తలం మటుకు ఉండాలా ప్రార్థనా స్థలం ఉండాలా ప్రతి ఒక్కరికి అక్కడ రెండు మూడు గంటలు మినిమమ్ అనేది ప్రార్థించాలి ప్రతిరోజు ఎందుకంటే నేను చెప్పిన ప్రస్తుతలు ఎందుకు తా స్వార్థ గంటలు వాళ్ళు పండ్లలో ఉంటారు ఎనిమిది గంటలు నిద్రపోతారు పదహారు గంటలు వాళ్ళ కొరికే వాడుకుంటున్నారు ప్రభుత్వం ఒక గంట కూడా ఖర్చు అంతగా స్వార్థ సెల్ఫిష్ పీపుల్ అందుకు మళ్ళీ ఎట్లా ప్రభునిచ్చింది పొందుకోగలం అన్నీ పొందుకోవాలా పొందుకోవాలని ఉంటా కానీ ఆయన సరిగ్గా మటుకు గడపాం సమయం ఇది మన బాగుందా వేస్ట్ ధర కాబట్టి ఎవ్రీడే కనీసం టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రార్థన చేయాలా ఎట్లా చేయాలి నేను మీకు కూడా ఒక పేపర్ తీసుకొని రెండున్నర గంటలు ప్రార్థన చేసే అంశాలు ఏముంటాయి ప్రవ్వా ఒక పేపర్ తీసుకొని ఒక లైన్ గీయాల మధ్యలో గీసి లెఫ్ట్ సైడ్ ఎంతమంది నీ తెలిసిన వాళ్ళు రక్షణ పొందిన రాసుకోవాలా రైట్ సైడ్ ఎంతమంది నీ తెలిసిన వాళ్ళు రక్షణ పొందలు రాసుకోవాలా ఆ లిస్టు పెట్టుకొని ప్రార్థన చేయి వాళ్ళందరి గురించి ప్రార్థించి వారి పాపాలు క్షమించు ఇవి కాంగా దేశం గురించి ప్రపంచంలోని సేవకుల గురించి మన ఇరుగు దేశాల గురించి ప్రజల గురించి వారి పాపములు క్షమించిన ఆయన మా సరిహద్దులలో సమాధానం అనుగ్రహించే ప్రవ్వ అని నువ్వు ప్రార్థన చేసుకుంటా నీ స్వార్థం కొరకు నీ వ్యక్తిగత జీవితంలో నీ అక్కర్ల కొరతల కొరకు నువ్వు ప్రార్థించవు ఎందుకంటే అవన్నీ పొందినమని అదించమన్నా వాటికి తక్కువ సమయం గడపడం విజ్ఞాపనకి ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం ఇదొక ఎత్తు అయితే కృపావరాలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇప్పుడు నేను ఎట్లా నువ్వు మూడు గంటలు ప్రార్థన చేయగలవు అంటే చేయొచ్చు నీకు భాషల వరం అంటే ఏడు గంటలు చేయొచ్చు ఎనిమిది గంటలు చేయొచ్చు భాషల వరం నాన్ స్టాప్ ఒకరోజు ట్రై చేయి ఇంట్లో ఎవరు దాని తర్వాత నువ్వు ఏం చేయ జరిగిందో నీకు నువ్వు ఖచ్చితంగా దేవదత్తలను చూస్తావు ఒకనొక దేవదత్తనో లేక పురాతనమైన భక్తులలో ఎవరో ఒకరిని దగ్గరికి వచ్చి మాట్లాడతారు ఈ జీవితం ఇక మీద ఎన్నిటికీ యథావిధిగా ఉండదు మొత్తం ట్రాన్స్ఫామ్ అయిపోతున్నావు నువ్వు నువ్వు ఇక్కడ ఉండనే ఉండవు ఈ వెళ్ళిపోవాలా నేను ఎన్నిసార్లు చెప్పిన ఈ గ్రూప్లో అందరూ ఉండడానికి వీళ్ళే వెళ్ళిపోవాలా మీరని నువ్వు వెళ్ళిపోయి మీరు ఇంకా రకరకాల గ్రూప్స్కి వెళ్ళిపోవాలా రకరకాల గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలా అట్లా ఈ సత్యాలు నేను నాకు చూపించిన ప్రభు నేను బయలుపరిచిన నేను ప్రకటించిన వీటన్నిటిని మీరు అనేకలకి చూపించుకుంటా పోవాలా తర్వాత మీకు చూపించిన వాటిని మీరు అనేకలకి ప్రకటిస్తా అట్లా ఇది ప్రపంచాత్మకంగా పోయి గొప్ప జనం ఆయన సన్నిధికి తీసుకొని రావాలా అది మన ప్రయాసం ఇప్పుడు చదివారు ఈ స్త్రీ గురించి పదహార వచనంలో మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళు దయ్యము పట్టినదై శోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఆమె పౌలును మమ్మును వెంబడించు ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఇలా చాలే బ్రదర్ అయితే నేను సార్లు మీ జ్ఞాపకం చేసిన సైతాన్ని కూడా భ్రమ పెడతాడు ఎట్లా భ్రమ పెడతాడు వాక్యం గురించి వాక్యం చెప్పడంలో భ్రమ పెడతా ఉంటాడు వాడు కొన్నిసార్లు నిన్ను ప్రేరస్తాడు ప్రార్థన చేయమని ఎందుకంటే వాడు ఎంత మోసగాడనేది నువ్వు గ్రహించాలా నిన్ను డివైడ్ చేస్తాడు నీ అటెన్షన్ నువ్వు సత్యాన్ని అన్వేషణలో ఉండనియకుండా నేను ఈ లోకాతీతమైన ప్రార్థన లాగేస్తూ ఉంటాడు ప్రార్థన చేసుకో అదడుగు ఇదడుగు అదడుగు ఇదడుగు అని వాడిని నువ్వు మోసగించి నేను ప్రార్థనలో గుర్చోబెడతా ఉంటాడు వాడు నువ్వు నేను సైతాన్య ప్రేరేపణల ఈ ప్రార్థనలో కూర్చున్నా లేక ప్రభు ప్రేరేపణలో పరిశుధాత్మ ప్రేరేపణలో ప్రార్థన కూర్చున్నా ఇది బహు కష్టం చెప్పడము ఈ విషయం నేను ఎప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ చెప్పాల్సి వచ్చింది చెప్పిస్తున్నా వాడి ప్రేరేపణలో ప్రార్థన చేస్తున్నావారు తెలుసుకో ఎందుకంటే ఈ లోకాతీతమైన విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేసినావంటే వాడు నిన్ను రెచ్చగొట్టాడు కానీ ఈ సత్యాలు గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో గొప్ప జనాన్ని నేను పోగొట్టుకోను ప్రభువ మా ప్రార్థన వాడు ఎప్పుడు జైనయాడు నేను చెప్తున్నా గ్యారంటీగా ఎవరు సవాల్గా తీసుకుంటారు ఎక్కడ దొరుకుతారు నీకు గొప్ప జనం ప్రతి స్థలంలో దొరుకుతారు వాళ్ళ కొరకు ఉంటావు అందుకని నేను గతంలో ఒకసారి చూపించిన ప్రకటన గ్రంథం పన్నెండోదయంలో ఆరణ్యంలోని స్త్రీ లేక సూర్యుని ధరించుకున్న స్త్రీ అన్న అంశం గురించి ఈమె పరిశుద్ధ సంఘము నిష్కలంకంగా ఉంది తర్వాత ఆయన ప్రతి విషయాన్ని గ్రహ గ్రహించగలదు తన తల మీద పన్నెండు నక్షత్రాలు తన తన తన సూర్యుని ధరించుకుంది తన కాళ్ళ దగ్గర చంద్రుడు ఉన్నాడు ఇవన్నీ నేను చూపించిన గతంలో ఈమె కాలాలన్నీ సమయాన్ని గ్రహించే స్త్రీ ప్రవచన వారం పొందుకున్న స్త్రీ ఈమెకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి దేవుడు కల్పరుస్తూ ఉంటాడు రాబోజనలో ఏం జరగబోతుంది అనేది ఆ స్త్రీలాగా తయారు ఎన్ని గంటల్లో ప్రార్థన కూర్చొని ఊహించుకో ఆటోమేటిక్గా ఏం జరగదు సో ఈరోజు కవిత జీవితంలో ఎట్లుందంటే ప్రార్థనలు కూర్చొని నేర్చుకోకుండా ఇంటర్నెట్లో నేర్చుకుంటున్నట్టు యాప్స్ వేసుకొని వీటిని చకచక రెడీమేడ్ మెటీరియల్ లాగా తయారు ఉంటారు అది కరెక్ట్ జీవితం కాదు కదా అప్పేం లేదు చదవడంలో నేను ఎప్పుడు బట్ మీ అంతటా నువ్వు ఇండివిజువల్గా ఇది నేను నాకు బయలుపరిచిండి చూడ నువ్వు ధైర్యంగా చెప్పగలవా చెప్పలేవు కాబట్టి నేను వాక్యాన్ని క్లోజ్ చేయకముందు చివరికి ఒక వాక్యం చూపిస్తున్నా ఇది ప్రవచనాత్మకమైంది ఏడు సంఘాలు చివరికి ఎట్లా ఉంటాయి అది నేను ఆల్రెడీ చూపించిన కూడా కొత్తదనం ఏముంది అందులో ఒకసారి చూడండి యశగ గ్రంథము నలభై ఒకటో యశ గ్రంథము నలభై అధ్యాయం నలభై ఒకటి కదా నాలుగవ అధ్యాయం యశ గ్రంథము నాలుగవ అధ్యాయం ఆయన ప్రవచిస్తా ఉన్నాడు మొదటి వచనంలో ఆ దినం ఏం జరుగుతుందంత భయంకరమైన దినం గురించి ఆయన ప్రవచిస్తున్నా కదా ఎవరైనా చదవండి అధ్యాయం యశ గ్రంథము నాలుగవ అధ్యాయం ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక పురుషుణ్ణి పట్టుకొని మేము మా అన్నమే తిన్నాము మా వస్త్రములే కట్టుకొందుము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు కాబట్టి ఇక్కడ చివరికి మనం వచ్చేసినాం ఈ ఏడు సంఘాలు ఎట్లా తయారైన చివరి కానీ ఆ ఏడు సంఘాలలో లేమని మనకు తెలుసు ఎందుకంటే ఏడు సంఘాల గురించి మనం ధ్యానించినాం గతంలో రికార్డింగ్స్ లో ఉంది ప్రతి సంఘము ఎట్లా చెడిపోయింది అనేసి హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తాం ప్రకటగంధంలో ఎఫ్ఎస్సి మొదలుకొని చివరి లవదీకీయ సంఘం వరకు అవి ఎట్లా చెడిపోయినాయి అని దేవుడు మనకు చూపించాడు కాబట్టి ఈ ఏడు సంఘాల గురించి ఇప్పుడు యషయ భక్తుడు ప్రవచిస్తున్నాడు ఏమనంటే ఆ దినంన అంటే చివరి రోజున ఏడు స్త్రీలు ఏడు సంఘాలు సంఘం అంటే కాబట్టి ఈ ఏడు స్త్రీలు ఎట్లా ఉంటారని చూపిస్తున్నాడు వీళ్ళు ఏమంటున్నారంటే నీ నామం మాకు కావాలా మా ఆహారం మేమే తింటాం మా వస్త్రాలు మేమే వేసుకుంటాం ఇది మోసకరమైనది కదా జీవితం మనకు తెలుసు పరలోకండి దిగొచ్చిన జీవాహారం వేసి ప్రభుత్వం మీ ఆహారం నాకు గావల ప్రభు అని అడగాల్సింది పోయి మా ఆహారం మేమే అంటే మా సొంత తలంపులు మా ఆలోచనలు మా కల్చరు మా సంస్కృతి మా మా నియమకాలు అన్నీ మాయే నాకు నీ నీతి వస్త్రం అవసరం లేదు మా వస్త్రాలు మేమే వేసుకుంటాం పాత చినిపైన వస్త్రాలు మురికి కుంప అవే వేసుకుంటాం నీ వస్త్రాలు మాకొద్దు జీవాహారము సత్యానికి సాదృశ్యం వస్త్రాలు ఆయన నీతికి సాదృశ్యం నువ్వు నీతి వస్త్రాలు ధరించుకోవాల్సింది పోయి నీ పాత వస్త్రాలతో అనుబోమని ప్రార్థన చేస్తున్నావు నీ పేరు కావాలి నాకు ఆయన పేరు కావాలి కానీ ఆయన నీతి వద్దు ఆయన ఆహారం అవసరం ఈ రోజుల్లో ఎవరు కూడా బైబిల్ ప్రాధాన్యత ఇవ్వరన్నట్టు వాక్యం కి ప్రాధాన్యత ఇవ్వరు ఎవడైనా రెడీమేడ్ వాక్యం చెప్పుకుంటూ వింటా కానీ నేను రహస్యంగా కూర్చొని ప్రభు సన్నిధిలో బైబిల్ ఓపెన్ చేసి పేపర్ పుస్తకం పెన్సిల్ తీసుకొని ప్రయాసపడాలని నాకు ఆశ లేదు అది దుష్టుడు మోసగించండి కాబట్టి మనకు తెలుసు ఆ నామంలో ఎంత ఆధిక్యత ఉంది ఆ పుస్తకరం ఇస్తాం ఇటువంటి నామము ఇంకొకటి లేదు ఏ స్వీకరిస్త వంటి నా నామం ఇంకొకటి లేనే లేదు ఎందుకు మనం చూసినాం గతంలో ఇమ్మానియల్ అని పేరు పెట్టదురు ఇమ్మానియల్ అంటే దేవుడు మనకి తోడు గాడ్ వితర్స్ ఇంగ్లీష్లో దేవుడు మనతో పాటు ఉంటాడు ఎప్పుడు ఉంటాడు నీ సమస్యలలో ఉంటాడు నీ కష్టాలలో ఉంటాడు నీ అనారోగ్యపు స్థితిలో ఉంటాడు నీ ఒంటరి జీవితంలో ఉంటాడు నీకున్న అనుమాన స్థితిలో ఉంటాడు నీ హృదయ స్థలంలో ఉంటాడు ను ఎక్కడ పోతే బయటికి పోతే లోపలికొస్తే నీతో ఉంటాడు చివరి వరకు అంతం వరకు నీతో పాటు ఉంటాడు అది ఇమ్మారియాలంటే అర్థం కాబట్టి ఈ రాత్రి నిద్రపోయే పరిస్థితి ఎట్టుంటుందో నీకేం తెలుసు ఈ రాత్రి నీతో ఉంటాడు ఉదయం నీతో పాటు ఉంటాడు రాబోదనలో మీకు ఎన్నో విషయాలు ఆయనకు చూపించబోతుండడు వాటి అన్నిటిని వినడమే కాదు వాటిని నువ్వు పాటించబోతున్నావు ఎందుకంటే మన గ్రూప్లో మనం పాటిస్తాం ఈ వాక్యాలు విశారణ కాదు ముఖం చూసుకొని పోయేటం కాదు అర్థంలో చాలా మంది అట్లా అద్దంలో చూసుకొని పక్కకు జరిగిపోతారంటాడు యాక భక్తుడు మనం అట్లా కాదు అద్దంలో చూసుకొని మన జీవితంలో మార్చుకొని ప్రభు ఈ రోజు నుంచి నేను దీన్ని పాటిస్తాను ఈ వాక్యాన్ని క్రైస్తవ సంఘం ఎట్లయిపోయింది నీ ఆహారం నాకొద్దు నీ బట నాకొద్దు నీ పేరు మటుకు కావాలా ఏసుక్రీస్ నామం వాడుకుంటారు కానీ ఆయనను పొందుకోరు అంత భయంకరమైన క్రైస్తవ జీవితం ఎన్టీ టైమ్స్ లో అందుకే నన్నాడు మనుషుకు మరి తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనున్న క్రైస్తవులలో విశ్వాసం ఉండదు ఏసీ ప్రభు చెప్తుండడు లాస్ట్ టైం కాబట్టి మనము ప్రయాసపడుతున్నాం మనం ప్రయాసపడుతున్నాం మన విశ్వాసాన్ని కాపాడుకోవడం కొరకు అదే రీతిగా ఈ విశ్వాసాన్ని బహుధైర్యంగా మనం ప్రకటిస్తూ ఉంటాం ఎక్కడ అవకాశం దొరుకుతుంది అక్కడ మనము ఆ మొదటి స్త్రీ సహవాసంలో ఉండడానికి వీల్లేదు మనం తీర్మానించుకుని బయటకు వచ్చేసినాం ఆల్రెడీ ఏడు సంఘ పట్మన మనం ఉండం ఎందుకంటే బుద్ధి లేని తనం అన్నటిని దాన్ని దాంట్లో నుంచి త్వరగా బయటికి వెళ్ళిపోండి యూదయంలో ఉండేవారు కొండలకు పారిపోండి దాన్ని పట్టే దుస్థితి మీకు రాకుండా బబులను కూలిపోయిన కూలిపోయిను దాని దుస్థితి మీకు పట్టకుండా దాని నుంచి మీరుల గురించి గ్రహించినాం నీకు స్వతంత్రం ఇచ్చిండు దేవుడు నా భుదంలో ఏం జరగబోతుంది నీకు చూపిస్తున్నాడు దేవుడు మళ్ళీ ఎందుకు నోరు మూసుకొని మౌనంగా ఉన్నావు పోయి ధైర్యంగా ప్రకటించి అనుమానించకు భయపడకు విశేషమైన భూతాలు నీ చేతులు దొరుకుతాయి వాడు నిన్ను అనుమానం పెడుతున్నాడు నీ శరీరాలలో గాయాలు పెడుతున్నాడు నాకేమో అయిపోతుంది నా శర్రానికి ఏమో అయిపోతుంది నాకు ఏమైపోతుంది నేను బతుకుతున్నా లేని సచిపోతానా అని వాడు నీకు అనుమానాలు పెడుతున్నాడు మీరు చావరు ఎందుకంటే నేను అంటున్నాడు నేను సజీవుణ్ణి కాబట్టి సదాకాలం మీరు సజీవంగా ఉంటారు నాతో నేను ఈ లోకంలోకి వచ్చింది జీవం ఇవ్వడానికి సమృద్ధి గల జీవం ఇవ్వడానికి గొర్రెలకి దేవుడు మీకందరికీ రచిస్తున్నాడు అది తీసుకోండి నేను ఈరోజు పొందుకుంటున్నా నేను ఇది స్వీకరిస్తున్నా అన్న ప్రార్థనతో మీరు నిద్రపోంటే రోజు ప్రార్థిస్తాను పశుధర ఒక తండ్రి మీకు వదనాలైనా గొప్ప తండ్రి మీ కృతజ్ఞ తెలిసా ఇద్దరు స్త్రీల గురించి మీరు అనేక పర్యాలు మాట్లాడే రోజు మరికొన్ని విషయాలు మాకు ఒక స్త్రీ తండ్రి అపవిత్రంగా జీవిస్తున్న బగులులకి సాదృశ్యం బుద్ధి లేనిది స్త్రీ ప్రభ నిష్కలంకంగా ఎటువంటి నింద లేకుండా మీ స్త్రీ ఆ స్త్రీ సహవాసంలో మేము ఉండాల ప్రభు వేరే స్త్రీ సాంగత్యంలో ఉండడానికి వీళ్ళేది అది అపవిత్రమైనది తండ్రి వ్యభిచారం అద్యంతో కూడి ఉంది ప్రభావ అటువంటి బోధ మాకు అవసరం లేదు అటువంటి సహోసం మాకు అవసరం లేదు మేము మిమ్మల్ని మేము పనిస్తాం మీరు ఎక్కడికి పోతే అక్కడ మేము పోతాం అటువంటి జీవితం వింటున్న వారికి అందరికీ అనుగ్రహించండి మీ కొరకు ప్రతి చోట సాక్ష్యం లేవనైతే నడిపించమని ఇది పాటించే జీవితం విశ్వాసం హృదయంలో ద్రపరచుకునేది కాదు అది వ్యక్తపరిచేది అన్నిట్లోకి చూపించేది అటువంటి క్రైస్తవ జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించమని ఈ రాత్రి మంచి ఇద్దర తెచ్చేసి వేకులు వేసి మిర్చిలాగామని ముఖ్యంగా ఈ రాత్రి మా ఆత్మలని మా జీవాన్ని మా శరీరలని మీకు సమర్పించుకుంటున్నాం ఏసు భద్రపరచండి మీకు మహిమార్థం నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు నామన ప్రార్థించున్నాం తండ్రి ఆ మన ప్రవైన ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆ మెన్ అందరికీ ప్రేసలాట హళదీ అన్న బ్రెదర్ అందరు సర్దర్ అందర్